గొప్ప శాస్త్రాలు మనకు నేర్పేటువంటి సూత్రాలు కాబట్టి ఇక్కడ ఆ తత్వాన్ని గుర్తిస్తూ మనిషి ఎదుగుతూ మనిషి ఇతరులకి కూడా ఆవాసమై ఈ లోకంలో ఆ చింతనని పెంచుకుంటూ పోతాడు ఇక్కడ ఉపనిషత్ అభే అంటుంది అంతటా నిండి ఆ స్థితిని గుర్తించడానికి బాగా చూడండి నేను అనేదే మూలం ఇక్కడ మనం గుర్తించాలి అదొక్కటే మనకు మార్గం ఇక్కడ గుర్తించడానికి కాబట్టి నేను అనే వ్యక్తిత్వం అంతరించిందనుకోండి అక్కడ పూర్ణత్వమే మిగులుంటుంది నేను అనే రెండక్షరాలు పడిపోతే మిగిలేది పూర్ణత్వమే పూర్ణమైన స్వరూపమే మీరు బాగా చూడండి గుడికి వెళ్తామా ఒక గుడికి వెళ్తే దేవుడు అక్కడ చూడ్డానికి వెళ్తాం ఆ దేవుడు గుడిలో గర్భాల ఉందో దేవుడు అలా నిలబడి ఉంటారు విగ్రహం ఆ దేవుడికి అనేది ఇప్పుడు అలంకారం జరుగుతుంది రెండు తలుపులు వేస్తుంటారు అలా బాగా చూడండి అలంకారం అయిపోయింది దీప నైవేద్యాలు అన్నీ ఇచ్చారు చాలా అందంగా తయారు చేశారు మనకు కనబడట్లేదు రెండు రెక్కలు తలుపులు వేస్తున్నాయి ఇప్పుడు ఏం చేస్తారంటే నే అనే ఒక రెక్క ను అనే ఇంకో రెక్క తీస్తే దేవుడు కనిపిస్తున్నాడు మనం నేను అనే రెండు రెక్కలు తొలగిస్తే కనిపించేది యాక్చువల్ పరమాత్ముడే ఆ నేను అనే అహంకారమే పరమాత్ముడిని కనబడివ్వకుండా మూసి ఇప్పుడు ఆ నేను అనే అహం అది తొలగించి చూస్తే పరమాత్ముడే దర్శనం ఉంటాడు అలాగే ఇక్కడ కూడా ఆ ముందు ముందుకెళ్లడానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్ మొదలు ఉపనిషత్ అదేంటంటే కర్మయోగం ప్రాసెస్ అంటే ఇది విన్నంత మాత్రాన నిలబడిపోదు కాబట్టి ఇక్కడ విన్నటువంటి దాన్ని నిలబెట్టుకోవడం కోసం విన్నటువంటి దాన్ని ఇంకా నిర్ధారణ చేసుకోవడం పటిష్టం చేసుకోవడం కోసం విన్నటువంటి తత్వాన్ని పూర్తిగా ఆకలింప చేసుకుని ఆ అనుభవ స్థితిని పొందడం కోసం ఇక్కడ ఒక ప్రాసెస్ మొదలు ఉపనిషత్ అది కర్మయోగం అనేటువంటి ప్రాసెస్ ఉపాసన ప్రాసెస్ ఇది రెండు ప్రాసెస్లు కనుక ఏ సాధకుడైతే అవలంబిస్తాడో వాడు తప్పకుండా ఆ స్థితిని పొందుతాడు अनि ईशावादंत जगत् यथार्था प्रतिपाद मंत्र मिगता रे चरणते उयो तेन त्यक्न भुंजीदा तेन अटे ఇదంతా పరమేశ్వరుడే పరమాత్మ కంటే అన్యమైనటువంటిది రెండవది లేదు రెండవది అనేటువంటి కల్పన ఉన్నది ఒక్కటే అది యదార్థమైన సత్యము అనేటువంటి భావన ఏ సాధకుడైతే గుర్తిస్తాడో గ్రహిస్తాడో తేనా భావన త్యక్తేన భుజీదాహ అంటే ఈ ప్రకృతిని మనం చూడగలిగితే కనుక ఇక్కడ ఇది ఏది నాది కాదు నేను కాను అనేటువంటి నిజము నిర్ధారణ ఉంటుంది నేను నేను అనుకునేటువంటి ఈ అహంకార పూరితమైనటువంటి శరీర బంధము నాది నాది అనుకునేటువంటి మమకార పూరితమైనటువంటి భావన వేదిటట్లా ఉండదు ఏ సాధకుడైతే ఈ విషయాన్ని గుర్తిస్తాడో ఏంటి ఇదంతా కూడా పరమాత్మమయమై ఉంది ఇక్కడ మన వస్తువుల్ని వ్యక్తుల్ని చూసి ఈ వస్తువులు కొన్ని వస్తువులను మనం సంపాదించుకొని ఇంట్లో పెట్టుకుని ఇది నావి లేకపోతే ఇల్లు నాది ఈ కారు నాది లేకపోతే ఈ నాది లేకపోతే ఇది నాది బెడ్రూమ్ నాది ఇది మంచం నాది గొప్ప విషయం ఏంటంటే ఇళ్ళంతా నాదంటాడు లోపలికి వెళ్ళిన తర్వాత నాదండి ఈ బెడ్రూమ్ పిల్లలది అంటాడు బయటకు వచ్చి ఇళ్లంతా నాదంటాడు అదేం అర్థం కాదు అది నుంచి చెప్పేటప్పుడు ఇళ్లంతా నాదేనండి అంటాడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ బెడ్రూమ్ నాదే అంటాడు అంటే ఇంకెంత పరిచ్ఛిన్నం అయిపోతున్నాడు చూడండి ఆ బెడ్రూమ్ లో వెళ్ళిన తర్వాత మంచుని చూపిస్తారు కదా నేను ఈ వైపే కొడుకున్నానండి ఇదే నాదే అంటాడు ఇటువైపు ఎవరు వెళ్ళి ఇటువైపు ఎవరు పడుకు మా ఆవిడ కొడుకుంటుందండి అంటే ప్రతిదీ పరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నం చేసుకుంటూ పోతుంటాడు మనిషి కారణం అజ్ఞానం వల్ల కాబట్టి ఇక్కడ శాస్త్రం ఆ కోణాన్ని ఆవిష్కరిస్తూ జ్ఞానం అనేటువంటి యథార్థ స్థితిని కలిగినటువంటి సాధకుడు నాది అనేటువంటి ఆ భావన వస్తుజాతము పదార్థ జాతము వ్యక్తి పట్ల వస్తువుల ఉంచడు తను కూడా విస్తరించి ఉంటాడు తన భావాలన్నీ విస్తరించి ఉంటాయి పరిచ్ఛిన్నంగా ఉండవు బాగా ఆలోచించండి ఉన్నవాడిని చక్కగా అందుకనే సాధకుడు వాడుకుంటాడు సిద్ధుడు ఆడుకుంటాడు లౌకికుడు మాడిపోతూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి లౌకిక ప్రవృత్తితో నేను నాది అనే భావాలతో ఏ వ్యక్తి అయితే దేహ తాదాత్మ్యంతో లేకపోతే వస్తువులు పదార్థాలు దేశము వీటితో మమేకమై నాది అనే పాయింట్ తోటి మొదలైందా వాడి ఆలోచన ఇంకంతే పరిచ్ఛిన్నమవుతూ ఉంది అనంతమైనటువంటి తన ఉనికిని ఒకటిగా చేసి చిన్న పాయింట్ గా చేసి ఇక దాన్ని నేను అనుకుని ఆ నేనుకి నాది నేనుకి నాది ఇది నాది ఇది నాది అనుకుంటూ ఎలాగైతే ఒక చక్రానికి మధ్యలో ఇలుసులాగా ఫోర్క్స్ అన్ని కూడా వాడికి తగిలించి ఉంటుందో నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇల్లు నా డబ్బు నా బ్యాలెన్స్ నా బీరువా నా భావన వంటివన్నీ తగిలించుకొని వాడు మధ్యలో ఇన్సులాగా ఇలా ఉంటాడు ఇన్సాల్ భావన भावन मतमे अटन में इक शास्त्र गरसी तेना त्यक् भुंजीदा hmm? तेना अटमें ज्ञानावस्थित मैं भावन तो यपंचा कम चूड़ते आृष्टि तो कृष्टि को प्रपंचा मन कूड़ते त्यक् भुंजीदा अंे रागद्वेषाली उपशमन पोंताता है నేను స్వచ్ఛంగా ఈ ప్రకృతిలో ఒక స్థితిని పొంది ఉంటాను అసంతే శరీరము ఉంటుంది ప్రపంచము ఉంటుంది ఇవన్నీ కూడా దుష్ ఔపాధికంగా ఎలా ఉంటాయంటే నీటి ఉంటే చూడ్డానికి మనకి ఎలా అందంగా ఉంటుందో అదేవిధంగా సత్యం కాదు అది వాస్తవం శాశ్వతం కాదు కానీ చూడ్డానికి అందంగా ఉంటుంది మీరే సత్యం మీరే శాశ్వతం కానీ ఉడగా అనే నామరూపం సత్యం కాదు మునగా అనేటువంటి అభావం ఏదైతే ఇంటి మీద ఇలాగొక ఉద్భత్తుగా వచ్చి రౌరుండుగా వచ్చి తైన ఎలా కదులుతూ ఉందో అది సత్యం కాదు అది శాశ్వతము కాదు కానీ చూడ్డానికి అందంగా ఉంటుందంతే బస్ కేవలం అలాగని ప్రకృతి పరమాత్మ ఎందు ఒక ఉద్భత్తుగా వచ్చినటువంటి నామరూప వికల్పాలు బస్ దీన్ని చూడ్డానికి అంతే బస్ వాస్తవికత లేదు దీంట్లో యథార్థం లేదు दाने गुति साधकृध कश्य सिद्धि मा आकांक्षी गृति अंत आकांक्ष गृति अंत आकांक्षा एककांक्षलू आकांक्ष कांक्षा आकांक्षा वो जस्ट हीस दसप्ट वाड़ प्रोजेक्षन ले వాడిలో రిజక్షన్ లేదు రాగము అంటే ప్రొజెక్షన్ ద్వేషము అంటే రిజెక్షన్ ప్రొజెక్షన్ అంటే ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది ఇది నాది అది నాది ఇది నాకు అది నాకు ఇది నీకు అది నాకు అనుకుంటూ ప్రొజెక్షన్స్ రిజక్షన్స్ ఏంటంటే అవన్నిటినీ కూడా ద్వేషభావాలతో దూరం చేసుకోవాలనుకోవడం రాగము అనంటే రాగభావం తన్ని బెగింపు చేసుకోవాలనుకోవడం వాటితో మమేకం అవ్వడం ద్వేషము అనంటే అక్కర్లేని లేని వాటిని ద్వేషించి దూరం చేసుకోవాలనుకోవడం ఈ రెండు భావాలు కేవలం వాస్తవాన్ని గుర్తించని వాడికి మాత్రమే ఉంటుంది వాస్తవాన్ని గుర్తించిన వాడిలో ఈ రాగద్వేషాలనే భావాలు వాటికి విలువ కాబట్టి ప్రకృతిని జస్ట్ ఒక ఆట వస్తువుగా వాడుకుంటారు అంటే ఇది ఒక ఆట వస్తువును అందంగా ఒక ఇల్లు చక్కగా అందులో మంచము పంటగది मन अटुना सक्यना गोप आट आदस काब्बे आटनेपनिष्द आट का गुर्तनी मन अद्भुत को आविष्क अब स्थित प्रति व्यक्ति की स्ट्रेस अव्वे प्रति व्यक्ति अर्थम तो చాలా మంది నా ముందు చాలా మంది తెలియాలి ఈ లోకంలో మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు చూస్తాం ఆనందిస్తాం కానీ నాది అనేటువంటిది పెట్టుకొని తగిలేటైనా గిరుక్కుపోవడం ఇక్కడ నాది అనే భావనలో పేట్లైనా ఇరిపించేస్తుంది అలా ఎలా ఇరిపించదు ఎక్కడ తగిలించాలో అక్కడ తగిలిస్తుంది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తుంది తెలియాట భార్య జస్ట్ యాక్సెప్ట్ చేయండి భర్త యాక్సెప్ట్ చేయండి పిల్లల్ని యాక్సెప్ట్ చేయండి ఇదంతా కూడా జస్ట్ ఈ నేను నేను ఈ ఆటలో ఒక పాత్ర వీళ్ళందరూ ఆటలో అందరూ తలో పాత్ర సో సిమిలర్లీ ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే అన్ని అందరినీ కలుపుకోవడం అన్నిటినీ పోగు చేసుకోవడం పెంచుకోవడం ఇదంతా నాది అనుకోవడం తాకతరే పెట్టడం ఎవరైపోవడం బాగా ఆలోచించింది ఇదే జరుగుతుంది ఇక్కడంతే ఈ ఒది పెట్టిపోవడానికి దీనికి పెద్ద గందరగోళం జంజాటం హడావుడి గోళ ఏం గందరగోళాలండి మనిషికి పోనీ ఇందులో ఒక్కటి ఏమైనా పట్టుకుపోతారా ఒక్క ఇసుకునే కూడా లేదు వాలీవుడ్లోనే మట్టుకోట్టే స్తంభిస్తాం మనం పోతే రోడ్లు ఎందు మట్టిపో అంతే అందుకనే మనలో ఉండే అడ్లన్నింటినీ తొలగిస్తుంది మనం బయట అడ్లన్నీ తొలగించాం అందుకని హాయిగా ఉంటున్నాం బయట లోపల కూడా ఉండే అడ్లి ప్రతిబంధకాలు తొలగించుకోగలిగితే లోపల కూడా ఇంకా స్వేచ్ఛగా ఆనందంగా ఉండగలం అటువంటి స్వేచ్ఛ ఆనందాన్ని ఈ ఉపనిషత్తు మనకు అందిస్తుంది ఈశావాస్య నిదం సర్వం అనే అంశంతో వదిలించుకుని ముద్దులు ధరాలి తగిలించుకుని పంటలు దొరద్దు గుర్తుపెట్టుకొని మనం ఎంత వదులుగా అంత హాయిగా ఉంటాం ఎంత దూసుకుపోయి అనుకోండి అంత అనీజీగా ఉంటుంది కదా కాబట్టి కూడా ఆ ఉపనిషత్ ఆ స్థితిని మనకు అందివడం కోసం చెప్పేటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ శాస్త్రం ఏం చేస్తున్నానంటే అందరికీ వెంటనే అర్థం కాదు కాబట్టి మళ్ళీ రెండో మంత్రం ద్వారా మనకు ఒక అద్భుతమైన కోణాన్ని ఇస్తుంది మండల మధ్యమ అధికారి అంటే అందరికీ వెంటనే అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి కొంత కర్మాచరణ ద్వారా चित्तुद्धि पथि वाद की कल रो मंत्र मन को न कर्म लिप्य गास्त्र तनद शैली तनद ఎలా బయటపెడుతుందో చూడండి మొట్టమొదటి మంత్రంతో ఇదంతా పరమాత్ముడే పరమాత్ముడు తప్ప రెండవది లేదు కనిపించే దృశ్యమానమైనటువంటి ప్రతిదీ పరమాత్మమైన పరమాత్మ స్వరూపమే ప్రకాశిస్తుంది ఇంతకంటే అన్నిమీ ఇది లేదు అని ప్రతిపాదన చేసింది కానీ దాన్ని చూడగలిగే దృష్టి అందరికీ ఒకే మంత్రంతో రాదుగా అందుకని ఆ స్థితిని ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోడు అదే ఉపనిషత్తుల యొక్క గొప్పతనం ఆ స్థితిని ఎక్కడా తగ్గించదు ఆ స్థితికి భయం కలిగించదు కానీ మనందరినీ కూడా ఆ స్థితి స్థాయికి తెచ్చుతుంది మనల్ని పైకి తీసుకెళ్లి చూపిస్తుంది అనమాట ఏదో ఒక తుది మేడం మీద ఉందనమాట పైన చూసిన చాలా బాగుంది అబ్బా ఎంత బాగుంది అని అంటున్నాడు అయితే ఏ విధ తీసి చూపించరా అంటే నాకు చేతగా దీన్ని ముచ్చి చూడాల్సిందే ఇప్పుడు ఏం చేయాలి పైనున్నటువంటి దానిని క్రిందవాడికి చూపించాలంటే పైలున్నటువంటి దాన్ని కిందకు తెలిపడం కాదు ప్రధానం క్రిందన్న దాన్ని పైకి తీసుకెళ్ళగలిగితే అది చక్కగా అర్థమవుతుంది అలాగని ఇక్కడ కూడా ఉపనిషత్తు ఏం చేస్తుందనంటే పైనున్నటువంటి స్థితిని ఆ యథార్థమైనటువంటి స్థితిని ఏమాత్రం బంధపరచకుండా ఆ యొక్క సత్యాన్ని ఏమాత్రం కించపరచకుండా దానికి భంగం కలగనివ్వకుండా దాన్ని అర్థం చేయించే స్థాయికి మనందరిని పైకి ఎదగమంటుంది అందుకని ఇక్కడ కర్మయోగాన్ని రెండో మంత్రంతో మనకు పరిచయం చేస్తున్నారు కురున్న ఏ ఇద కర్మాణి జిజీషే క్షతం సమాహ ఏమో త్వలి నన్యథ ఇత అస్తి నర్మలి అంటే ఇక్కడ ఉపనిషత్ చాలా అమోఘమైన కోణంతో कर्मयोग ने पचयू ब्रतिकुन कल जिजि विशेक्षत सह जीवित इच्छे एवरते ब्रतकाली साधन चयी नीतु आ साध्या चलानी अकोनी पाप्रेय पड़ा वाड़ की इक उपनिष्ते साधन चुनी अवगाहन ला अर्थम अव्वे हैंडअप लड़ो प्रतिबंधक निरोधमी నిరోధాన్ని ఆ ప్రతిబంధకాన్ని ఇక్కడ అడ్డుని తొలగించడం కోసం ఆ సాధకుడిలో ఆ ఉన్నతమైనటువంటి తిథిని కలిగించడం కోసం ఇక్కడ ఉపనిషత్తు మీకు ఏదైతే ప్రతిబంధకంగా ఉందో ఏదైతే ఒక అడ్డుగా ఉందో ఆ అడ్డు ఏమిటి మీ మనస్సులో ఉండే కల్మషమే అడ్డు నీ అంతఃకరణలో ఉన్నటువంటి అశుద్ధమే అడ్డు అందుకనే చిత్తంలో ఉన్నటువంటి అశుద్ధి నాకు సత్యాన్ని చూడనివ్వకుండా అడ్డుపడుతుంది అందుకని ఇక్కడ శాస్త్రం ఒక అద్భుతమైన కోణంతో చిత్తశుద్ధికి ప్రధానమైనటువంటి బాట వేసింది ఇక్కడ ఎంత అద్భుతమైన బాట అంటుంది కురువన్న ఏవ ఇహ కర్మాణి ఎందుకని ఇక్కడ కర్మలు చేయాలిందా ఇక్కడ ఇప్పుడు కర్మాణి కర్మలు కురువన్న ఏవ ఇండి వన్ హ్యాష్ ఇంటర్జీ యాక్టివిటీస్ ఒక వ్యక్తి తప్పకుండా ఖచ్చితంగా కర్మల ఎందు అభిప్రవృత్తి కలిగి ఉండాలి కర్మలంటే ఎందరికీ భగవద్గీతలో కూడా వస్తుంది ఇక్కడ సాధకులు చేయవలసినటువంటి తపస్సు శారీరకమైన తపస్సు వాచ్ఛికమైన తపస్సు మానసికమైన తపస్సు అవన్నీ వస్తాయి దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూంజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచతే అలాగనే వాచిక తపస్సు మానసిక తపస్సు ఈ తపస్సులన్నీ కూడా భగవంతుడు చాలా అద్భుతంగా చెప్తుంది ఈ సాధకులు ఎవరైతే సత్యాన్ని పొందాలనుకుంటాడో వాడికి కొన్ని శతా కర్మలు శాస్త్రం చెప్తున్నాయి కర్మలంటే మనం తాగడం తడుకోవడం ఎదరకపోవడం ఇవి కాదు అవన్నీ పక్కన వెళ్ళండి అవన్నీ లౌకిక కర్మలు ఇక్కడ ఒక సాధకుడు ఆచరించవలసినటువంటి కర్మలేంటే శారీరకమైన తపస్సు వాచికమైన తపస్సు మానసికమైన తపస్సు ఈ మూడు తపస్సులు ప్రధానమైనటువంటి అంశాలను పోషిస్తాయి ఈ మూడు తపస్సులను ఒక సాధకుడు గుర్తించాలి తపస్సు అంటే ఏదో ఎక్కడో ఉక్కు మూసుకును లేకపోతే చెవులు పెంచి అన్నిటిని వదిలేసి పారిపోయి కూర్చోవడం కాదు తపస్సు అనంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ पूजन शौचम आर्जव ब्रह्मचर्य अहिंसा अलागने वाचिक तपस्थित तपस्बु स्थाई तपस्सने वर्मल शरीर कर्मलो वक्त कर्म मन तो कर्मी अंकने उपदेश स्थान भगवान रमण महर्षिगार మ పూజన జపహచింతనం క్రమా జగతీ యుతమూర్తిభే దేవూజన ఈశ్వరార్పితయా ఆ ఉపదేశ సారంలో మహర్షుల వారు చాలా అమోఘమైన కోణాన్ని చెప్తూ ఆయన అంటారు శరీరంతో కాయికమైన కర్మ వాక్కుతో వాచికమైన కర్మ మనసుతో మానేసం కర్మ కాయికం వాచికం మానసం ఈ మూడు త్రికరణాలతో చేసేటువంటి కర్మలు సాధకుడికి శాస్త్రం చెప్తున్నాయి అది ఏ కర్మలో మనకు భగవద్గీతలో చాలా అద్భుతంగా వస్తుంది కాబట్టి ఈ కర్మలని కురువన్న ఏ గృహ కర్మాణి ఒక సాధకుడిగా నేను ఈ లోకంలో ఆ సాధ్యమైనటువంటి వస్తువుని సాధ్య వస్తువుని సత్యాన్ని పొందాలనుకున్నప్పుడు సత్యమనేటువంటి యార్గ స్థితిని నేను గ్రహించాలనుకున్నప్పుడు గుర్తించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కర్మల్ని అనుసరించాలి ఎందుకండి ఎందుకు వీటి వల్ల నాలో ఉండేటువంటి ప్రతిబంధకాన్ని నేను తొలగించుకోగలుగుతున్నాను ఎందుకని శంకర్లు కూడా ఏమంటారంటే ఆత్మబోధలో ఒక మాట చెప్తారు ఈ కర్మలను ఎందుకు చేయాలి నాకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి కర్మలు దేవుణ్ణి ఆరాధించమంటుంది జపం చేయమంటుంది ధ్యానం చేయమంటుంది దానం చేయమంటుంది పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది కృతుల్లో పాల్గొనమంటుంది క్షేత్రాలకు వెళ్లమంటుంది తీర్థాంత చేయమంటుంది పుణ్యకర్మల్ని ఆచరించమంటుంది ఎందుకంటే నదు పుణ్యాయా पुण्यसम का अंतरण शुद्धि नागो पुण्य वस्ते पुण्य पुण्य मंटे अब गोल दान पुण्य वे कन्यादान अं लेकनेचारी को दींत दींत अभी लौकिकम विषय मुड़पड़े व्यक्ति की आलोची ఆధ్యాత్మిక సాధనలో ఒకసారి ప్రవృత్తి కలిగిన తర్వాత ఈ రుచి కలిగిన తర్వాత ఆ సత్యాన్ని పొందాలనుకునేటువంటి సాధకునికి పుణ్యమైన బుద్ధి ఉండదు అంతఃకరణ శుద్ధి మీదనే బుద్ధి ఉంటుంది వాడి బుద్ధి అంతా శుద్ధి అంతఃకరమ శుద్ధి అంతఃకరమ శుద్ధి కావాలనే వాడి తాగత్ర ఎందుకని అంతఃకరమ శుద్ధి అయితే ఇంకా అంతకంటే ఈ లోకంలో ఏది ఏం चितशुद्धि अच्छे चालों का अमीज चिशु लाकल चुद्धि अब इ अंतरण शुद्धि अंतक शुद्धि अंतन ना मन अड्डू ना आलोचन ना आलो ना उगम उवेषे कामक्रोधे असहन నాలో ఉండే ఈర్ష్య ఇవన్నీ కూడా నాకు ఒక్కొక్క కోణం నుంచి అడ్లుగా మారి నన్ను బయటికి నన్ను బయట ఎదగనుకోకుండా పట్టుకుంటున్నాయి ఆ అడ్లను తొలగించుకోగలిగితే ఆ అగ్లినందుక కూడా ఏ ప్రతిబంధకాలైతే ఉన్నాయని ఆవరించి ఉన్నాయో వాటిని తొలగించుకోగలిగితే నాకు చిత్తశుద్ధి కనుక ఈశ్వర అనుగ్రహంతో కనుక కలగడం మొదలైతే నా అజ్ఞానాన్ని నేను గుర్తించగలను బేసిక్గా అసలు మనకు అజ్ఞానం ఉందన్న సంగతి కూడా గుర్తించనివ్వకుండా మనల్ని తెలుసుకోనివ్వకుండా మొదలు పెడిపోయింది మన మనస్సు నాకు అజ్ఞానం ఉండి ఇంత అద్భుతమైన ఆత్మ నేను మరిచిపోయి బ్రతుకుతున్నాను అనే స్థితిని కూడా కలగనివ్వకుండా నేను అంటే దేహమే నాది అనేది నేను ప్రపంచంలో నేను కాబట్టి జడపుల్యంగా పశుపుల్యంగా బ్రతికేలా చేస్తుంది నాలో ఉండేటువంటి అంతఃకరణ అశుద్ధి అజ్ఞానం అనేటువంటి ఆవరణ కాబట్టి అంతఃకరణ కనుక శుద్ధి కావడం మొదలైందనంటే నా బుద్ధిలో ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని నేను గుర్తించడం మొదలు పెడతాను అజ్ఞానాన్ని గుర్తించడం మొదలు క్షణమే అజ్ఞానం మాయమవ్వడం మొదలవుతుంది మనం గుర్తించినంత వరకు అజ్ఞానం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనం ఒక్కసారి గుర్తించడం మొదలు పెట్టామా అజ్ఞానానికి అంతిమ పేర్యలు వచ్చినట్టు ज्ञान सामधि अथि वे अर्थ काब इ कर्म एत्मोधमे शंकर चिंत शुद्ध कर्म कर्मा नतु वस्तु सिद्धि विचारण न किंचिति कर्म को అంటే ఎందుకు ఈ కర్మలు చెయ్యాలి అనంటే అంతఃకరణ శుద్ధి కొరకే కాని మోక్షానికి కాదు నేను ఒక పూజ చేసినా మోక్షం రాదు జపం చేసినా మోక్షం కాదు యజ్ఞం చేసినా మోక్షం కాదు ఇది విన్నంత మాత్రాన మోక్షం కాదు కేవలం విని అలా కూర్చునేదో మంచిది కాలక్షేత్రం స్వామి ఏదో చెప్తున్నాడు ఆయన ఎంత దూరం నుంచి వచ్చారు మనం వింటాం ఏదో పుణ్యం వస్తుందనుకుని కూర్చున్నంత మాత్రాన మోక్షం కాదు అంటే వీటన్నిటి వల్ల మోక్షం కాదు కదండి ఎందుకు చేయాలి ఇవన్నిటి వల్ల పుణ్యం వస్తుంది అసలు అంతే పుణ్యమే కానీ మోక్షం రాదు మరి ఈ పుణ్యంతో బాగుంటాం కదండి ఎంతకాల ఒక వంద రూపాయలు అడుక్కుంటారు నా దగ్గర స్వామి కొద్ది ఏదైనా తింటాను ఒక పది రూపాయలు ఇవ్వండి అన్నాడు నేను అన్నాను రే నీకు పది రూపాయలు కాదు వంద రూపాయలు ఇచ్చేస్తాను సంతోషమైన అని అయ్యో బాబాయ్ వంద రూపాయల బాగా చల్లగా ఉండాలి కాదు హాయిగా ఉండాలి కాబట్టి వంద రూపాయలు తీసుకున్నాను లోపలి పెట్టుకున్నాడు మళ్ళీ పది నిమిషాల తర్వాత వచ్చాడు మళ్ళీ అడుక్కున్నాడు బాబు బిచ్చే ఉంటే మీకే మరి ఇప్పుడే వంద రూపాయలు ఇచ్చాను నేను చల్లగా ఉండాలని డీలింగ్ చెప్పి నీ యూజ్ నవద్దు నువ్వు చల్లగా ఉండొచ్చు కదా ఇది మళ్ళీ అడుక్కుంటున్నావు వంద రూపాయలదే ఏమొస్తుంది బాబు బాగా అంటే అడుక్కునే వాడికి నువ్వు పది రూపాయలు ఇచ్చిన ఇరవై అప్పటికప్పుడు అధికారు పెట్టాడు మళ్ళీ అడుక్కుంటాడు అలాగే ఈ పుణ్య ఫలాన్ని ఆపేక్షించే వాడు కూడా పుణ్యం తెచ్చుకుంటాడు అనుభవిస్తారు మళ్ళీ అడుగునే వాళ్ళ పుణ్యం తెలుసుకుంటారు మళ్ళీ పుణ్యం తెచ్చుకుంటారు మళ్ళీ అడుగుకుని పుణ్యం తెచ్చుకుని దాన్ని మూటపడు మళ్ళీ అనుభవిస్తాడు అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుకుంటాడు పుణ్యం తెచ్చుకుంటాడు మళ్ళీ అనుభవిస్తాడు మళ్ళీ అడుక్కుంటాడు పుణ్యం తెచ్చుకుంటూ ఇదే అడుగుతున్న గుర్తి అవుతూ కాబట్టి నువ్వు చేసే పూజ నువ్వు చేసే దానం నువ్వు చేసే ఆరాధన నువ్వు చేసే యజ్ఞం పుణ్యం కోసం కాకూడదు అది ఏమవ్వాలి అంతఃకరమ శుద్ధిగా మారాలి బస్ పరమాత్మ నేను ఈ లోకంలో వచ్చింది మళ్ళీ మళ్ళీ రావడానికి కాదు ఇక మళ్ళీ వినప్పటికీ రాకూడదు యజ్ఞానని అర్థంటే తద్ధామ పరమమ్మ очку <laughs> Duo